ఈ ప్రకారముగా అయి ఉండగా అనగా బుద్ధ్యాది జగత్పము జడము మిథ్యాటస్థ చైతన్యమే పరమాత్మ అయి ఉండగా బంధహ సంసారబంధము క్యా యవనికి శ్యాతూను ఈ మొదలైన చెడు చెడు తర్కము నుండి పుట్టే విడంనోక్తి ప్రకారత ఖండన ఖండుడైన శ్రీహర్షుని యొక్క వచనములను బట్టి దృఢం గిట్టిగా అన్న చూడండి ఏ సతి బంధ క్యాత్ ఇదికూతర్కజా విడంబనా ఖండనోక్తి ప్రకార్యా వివేత్వాది ఇదే విషయాన్ని అంటే సంహితారు నా పుస్తకం ఉంది కదా సూత్రంగా ఇదే విషయం ఇదే విషయం అంటే ఏదో తెలుసిన ఉన్నవి ఇవే ఏంటి బుద్ధితో మొదలుపెట్టి జగత్తు పర్యంతము అదంతా కూడా పాండ్యభౌతికమైనది దృశ్యము జడము కల్పితము మిథ్య ఈ జడ దృష్ట్య జగత్తును ప్రకాశింపజేసేటువంటి కూటస్థ చైతన్యం ఈ లోపంలో ఉండాలి ఉన్నాయి రెండే ఉన్నాయి ఈ రెండింట్లో కూటస్థ చైతన్యము సత్యము బుద్ధాది జగత్ పర్యంతము విద్య అంటే ఒకటే ఉన్నట్టయిందండి వన్ ప్లస్ జీరో ఈక్వల్ ఈ విషయాన్నే సూత్ర సంహితలో బాగా అయితే ఓ ప్రశ్న వచ్చింది చూడదాహితలో కూడా ఈ ప్రశ్నలు లేవలెత్తారు జీవ ఈశ్వర అని లో ఉన్నారు కదా జీవ ఈశ్వర ఈ జీవేశ్వరులు కోటస్థైతన్యంలో జీవత్వము ఈశ్వరత్వము అనేవి అంతర్గతముగా ఉంటాయా అని లేవలెత్తారు ఎందుకంటే దృశ్యంలో ఉండవండి ఎటువంటి జీవులుండే చేతలు ఈశ్వరుడు కూడా చైతన్యుడే మనకి ఇక్కడ కూటస్థ చైతన్యం ఒక్కటే చెప్తున్నాం మనం దాంట్లో జీవత్వం దాంట్లోనే ఉండాలి ఈశ్వరత్వం కూడా దాంట్లోనే ఉండాలి లేకపోతే ఈ జడ ప్రపంచంలోకి ఎక్కడ వస్తుంది ఈశ్వరుడు జరుగుడు అయిపోతాడు లేకపోతే ఈశ్వరుడు జరుగుడు కాదు జీవుడు కూడా జుడు కాదు మీరేమంటున్నారు నేను చెప్పే దాంట్లో ఈ జడ ప్రపంచమంతా మిక్షన్ వేశారు బుద్ధిగా మొదలు పెట్టే ఇంక చైతన్యం ఒక్కటే పెట్టారు కూటస్థితి చైతన్యం ఉన్నారు కాబట్టి మా జీవుడు దాంట్లోనే ఉండాలి మా ఈశ్వరుడు కూడా దాంట్లోనే ఉండాలి ఎందుకంటే వాటి జీవుడు ఈశ్వరుడు కావాలి అద్వైతం కావాలి అంటే అప్పుడు ఏమవుతుంది ఆ కోటస్థ చైతన్యం ఒకటే దాంట్లో జీవత్వమో ఉన్నది ఈశ్వరత్వమో మళ్ళీ ఇంకొకటే ఎలా అవుతుంది అది అద్వైతం అక్కడ నుంచి వస్తుంది తర్వాత దీపమున్నది ఈ దీపము నందుకేమైనా నీడలున్నాయా నీడలు లేవు చిన్న నీడ జీవుడు నీడ పెద్ద నీడ దేవుడు నీడ అలాంటి ఆకారాలు ఏమైనా ఉన్నాయా దీపంలో లేవు ఆకారాలు ఎడ ప్రపంచంలో ఉన్నాయి తప్ప ఆ ప్రకాశంలో ఏ ఆకారములు ఏ ద్రకారములు ఏ వికారములు కాబట్టి ఆ చైతన్యము ఆ ఎరువు అది జీవత్వము ఈశ్వరత్వము ఇటువంటి భేదములు కేవల అకేలా అది స్వయం ప్రకాశం కూడా తనంత తానుగా తెలుస్తూ అదే శివుడు అంటే చిదానందరూపశివో అదే శివుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఈశ్వర శబ్దాన్ని శివ శబ్దాన్ని విడతీసి చెప్పారు ఈశ్వర అంటే ప్రభువు ఓవర్లాట్ ఓవర్లాడ్ ఎప్పుడు ఉంటాడు సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఉంటాడు ఎవరు ఆయన ఓవర్లాడ్ షిఫ్ట్ ఉంటాడు ఓవర్లాట్ ఈ చైతన్యము అది ఓవర్లాడ్ కాదు ఈ సబ్జెక్ట్స్ కాదు కాబట్టి ఓవర్లాడ్ ఈశ్వర అది ఈశ్వర శబ్దము ద్వైత ప్రధానంగా ఉంటుంది ఈశ్వరుడు అంటే ఇప్పుడు ద ప్రెసిడెంట్ అనగానే సబ్జెక్ట్స్ ఉంటారు ప్రజలు ఉంటారు ప్రజాపతి అనగానే ప్రజలుంటారు ఈశ్వరుడు అనగానే భక్తులు దీవులు ఉంటారు ఈశ్వరుడు దేవులు ఈ రెండు కూడా కల్పిటము లేదు చైతన్యమే ఉంటుంది ఈశ్వర జీవ భేదము కల్పిత ఆ చైతన్యము కాబట్టి ఈశ్వరాన్ని స్టేటస్ ని తిరస్కరిస్తాడు తత్వాన్ని తిరస్కరిస్తాడు ఆ స్టేటస్ ఈశ్వరాన్ని స్టేటస్ దానికి నువ్వు పెట్టద్దు జీవాన్ని స్టేటస్ నువ్వు దానికి పెట్టద్దు ఎందుకంటే ఏ స్టేటస్ లేదు మీరు చూసుకోండి మీరు నేను ఒక దీని అని అనుకుంటాను అనుకుని ఆఫీస్ కు వెళ్తారు చిన్నప్పుడు మేము ఉద్యోగం చేసిన రోజుల్లో అనుకునేవాళ్ళం ఇంటి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ సమయం మనం ఆఫీసులో ఉంటున్నాము అనుకుంటా ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థ పదిహేను గంటలు ఉందనుకోండి పదహారు గంటలుందనుకోండి దీంట్లో సుమారు పది గంటల ఆఫీసులోనే ఉన్నాం ఇంకా ఆరు గంటల్లో స్నానం పానం ఆహారం విహారం తీసేస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ అని అనుకోవడమే తప్ప వాళ్ళతో ఉన్నది రెండు మూడు గంటలే ఇరవై గంటల్లో రెండు మూడు గంటలు ఉన్నవాళ్ళు ఫ్యామిలీయా పది గంటలు ఎవరితో కలిసి ఉన్నారు వాళ్ళు పరాయి ఇది ఎక్కడ ప్రారంభండి ఆ రెండు మూడు గంటలు ఉన్నది ఇల్లా పది గంటలు ఉన్న ఆఫీస్ ఏమో ఆఫీసర్ ఇల్లు కాదు ఇదంతా కల్పనే కల్ప ఆఫీసర్ అని అనుకుంటాడు ఇంటికి వస్తాడు ఇంటికొస్తే ఇప్పుడు ఆఫీసర్ ఏమైంది పోయి సే స్టేటస్ వెరీ లిమిటెడ్ పోయి ఈశ్వరత్వం కూడా అతి స్టేటస్ జగత్తున్న సేపే ఈశ్వరత్వం ఉంటుంది జగత్తు ఇచ్చినటువంటి ఎవరి మీద ఉంటుంది ఈశ్వరత్వం జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా లేడు పడుతున్నప్పుడు ఏ జీవుల్ని శాసిస్తాడైనా కాబట్టి జీవత్వము ఈశ్వరత్వము అనే ద్వైతము లేని శుద్ధ చైతన్యం ఏది కలదో దానికి దానికి ఒక పేరు పెట్టండి ఈశ్వరాన్ని పెట్టకూడదు ఇంకేం పేరు పెడతారు శివ అని పేరు పెట్టారు మీరు విష్ణువును కూడా పెట్టచ్చు ఈ సూత శివ అనే తత్వాన్ని చెప్పే పురాణం అధ్యర్థానికి శైవ అని అంటున్నాడా అటువంటి ఆ కూటస్థ దేఖనీయమే శివుడు అధ్యతనే శంకర్లే ఉన్నారు కదే కోశిష్ట శివ కేవలం అయితే నేను ఇంకో మాట పెద్దలు ఆలోచించగలరు నా స్పిరిట్ ని అర్థం నేను ఆశిస్తా ఇక్కడ చెప్పిన శివుడు విష్ణువుకి అపోనెంట్ శివుడు కాదు మీరు గమనించగలరు ఆ శివుడు లేరు ఆ శివుడు లేరు నేను ఈ మాట చెప్పాను ఒకసారి అద్వైత పీఠాలలో మీరు ఆరాధించే శివుడు విష్ణువుకి కంటెస్టెంట్ శివుడు కాదండి బాబు వాళ్ళు విష్ణువుని పూజిస్తారు మేము శివుని పూజిస్తాం వాళ్ళు విష్ణువు కళ్యాణం చేస్తారు మేము శివుడికి కళ్యాణం చేస్తాం అలాంటి శివుడు కాదు మీరు చెప్పే శివుడు కూ కో కూ కో కూ కో కూ కో కూ కోస్థైతయమే శివుడు మీ శివుడు వేరు తదేకోపశిష్ట శివ కేవలోహం అక్కడ అహము శివుడు అనే భేదం కూడా లేని ఆ కోటస్థ చైతనీయము అది శివుడు అది మీరు మర్చిపోయి మా శివుడు వేరు మీ విష్ణు వేరు అని వాళ్ళు అంటే అన్నమాట మీరంటే మీకు వాళ్ళకి తేడా ఉంది ఇంకా అని నేను అంటూ ఉంటాను నా తాత్పర్యం మీద అర్థమైందండి ఇది శైవపురాణుస్థ ప్రభ శివ ఇక్కడ మీరు ఈ రోజు పాఠంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కడి పాఠం చెప్పేప్పుడు ఈ భావజాలములంతనో తీసుకుంటూ దాన్ని ఖండిస్తూ ఉండటము ఇదో పదా అని మీరు అన్నడం అనుకోవద్దు ఎందుకంటే అది అవసరం దృఢం ఖండియా అంటే ముందు శ్లోకంలో చూశారు కదా గిట్టిగా మీరు ఖండించాల్సిన ఈ భావజాలము ఎవళ్ళదు మరొకళ్ళది కాదు అది మన బుద్ధిలో బాగా చుక్తించబడి ఉన్నది కండిషన్ అయి ఉన్నారు మనుషులందరూ కూడా ఈ కండిషన్ నుంచి వాళ్ళు బయటపడాలంటే మరి ఈ విధంగా దాన్ని ఖండించక తప్పదు శపురాచి జీవేషిస్ శివ ఇ ప్రకారముగా శైవపురాణు శివతత్వము అని చెప్పే పురాణముల ఎందు అనగా సూపసంస్థపురాణము మొదలైన వాటి ఎందు శివపురాణమునందు కాదు శివపురాణము నాకేం గుర్తులేదు చెప్పిన మాటలు ఏం నాకు గుర్తు లేదు శివపురాణం ప్రచారంలో ఉన్నది అదే దాంట్లో ఏమున్నాయంటే శివుడికి సంబంధించిన కథలు మీరు విన్న కథలన్నీ దాంట్లో ఉంటాయి మిగతా పురాణాల్లో కూడా ఉండొచ్చు పురాణాల్లో ఈ కథలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అదే కథలు తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి కొంచెం మార్పులు చేసుకుంటూ ఉంటాయి ఈ కథలన్నీ ఉంటాయి తర్వాత జ్యోతిర్లింగములని వీటి కథలు ఉంటాయి రుద్రాక్ష వేసుకుంటే ఏమవుతుంది రుద్రాక్షం వేసుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు లేదా కైలాసానికి వెళ్ళిపోతారు విభూజి పెట్టుకుంటే కైలాసానికి వెళ్ళిపోతారు అన్ని కైలాసానికి వెళ్ళిపోతూ ఉంటాను మీరు ఇంకేమీ చేయక్కర్లేదు రా మీరు జ్ఞానం అక్కర్లేదు ప్రేమ అక్కర్లేదు దయ అక్కర్లేదు కరుణ అక్కర్లేదు వేమక్కర్లేదు ఇదిగా రుద్రాక్ష మాలను మండి నిండా వేసేసుకుంటారు విభూజి గట్టిగా ఊరి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పుస్తకాలి పాదా ఎక్కడి నుంచి పాద వాళ్ళు ఎక్కడ కూర్చుకోవాలి చూస్తూ ఉంటారు కదా ఎక్కడ పుట్టుకోవాలి మొత్తం అంతా రుద్రాక్షలు కట్టేసుకోవాలి పడుకునే మంచం మీద కూడా కోళ్లకు రుద్రాక్షలు కట్టేసుకోవాలి పిచ్చింది ఇలా ఉంటాయి తర్వాత విష్ణువు మీద చివాట్లు పెడుతుంట విష్ణువు అనేది బాగా దిగలాది కథలుంట అది కాదు ఆ గ్రంథాన్ని మీరు పట్టుకుైవపురాణేశు బహువచనం ఉన్నందుకోసం ఇంకా అని చెప్తున్నా ఏమిటంటే నాకు వెంటనే బుద్ధికొచ్చేది సూత సోషిక ఎండ పురాణము బుద్ధికి వస్తున్నాయి ఇంకా ఇలాంటి వినా వెతికితే పక్షుభోష పాటి ఎందు జీవేశ్వది రసి జీవుడు ఈశ్వరుడు పుణ్యాత్ముడు పాపిఖీ దుఃఖీ మొదలైన భేదములు లేని కేవల రెండవది లేని స్వ్రభ స్వయం ప్రకాశమైన శివ పరమ మంగళకరమైన కూటస్థస్థ మాయా మాయా వాటి కార్యములు అంటే బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము జగత్తున్నారు బాగా వివేకము చేసి చెప్పబడినది తేడాగా చెప్పారు అవి ఈ కూటస్థ చైతన్యం ఇది కొనస్తుతనేమో అధ్వయము దియర్ మంగళకరము మోక్షకరము దీంట్లో జీవుడు దేవుడు దుఃఖి సుఖి భూలోకంలో ఉండేవాడు కైలాసంలో ఉండేవాడు అంటో ఇలాగా పూజించేవాడు పూజించబడేవాడు ఆది పెట్టారుగా జీవుడు ఈశ్వరుడు ఇలాంటి ఈ డైపోల్స్ డైపోల్ అంట ఏమి దాంట్లో ఆ కూటస్థ దీతంలో ఉండవు అది అద్వయము స్వయంగా ప్రకాశిస్తుంది స్వప్రభా అదే పరమ మంగళకారం కూటస్థ దీప ప్రకరణం కదా లేదా కూటస్థ అలా వర్ణించారు ఇప్పుడు ఇంతకీ మీరు పాఠం విన్నారు కదా రామాయణం అంతా విజ్ఞానాన్ని సాధన చెప్పినట్లు కూటస్థి ఎక్కడ వైకుంఠంలో ఉంటుందా మీద ఉంటుందా మీద మళ్ళీ వైకుంఠంలోనూ కైలాసంలోనూ పెట్టారు ఇది ఈ ప్రకారముగా శైవపురాణేశు సూత సంహిక రింగ పురాణము మొదలైన శివతత్వమును చెప్పే పురాణముల ఎందు జీవేశిరహిత జీవుడు ఈశ్వరుడు మనుష్యుడు దేవత సంసారి ముక్తుడు మొదలైన భేదములు లేని కేవల అద్వయమైన స్వప్రభ స్వయం ప్రకాశమైన శివ పరమ మంగళకరమైన కూటస్థస్థ చైతన్యము అనగా వస్తు పరిచ్ఛేదములు ఏమి చైతన్యము అజ్ఞాన కల్పితములైన మనస్సు దేహము జగత్తు మొదలగు వాటి నుండి ఎడదీసి నిరూపించబడినది అన్వయం ప్రప్రభిస్థిరాచిశ <zu> <sına> కేలస్వ ప్రభ శివ అస్మన్షేత స్వప్న సృజే మహామాయా సృజ ఇతర్రే ప్రశ్నమీ అని మీరంతే మరి జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని ఎవరు కల్పించారు ఎందుకంటే రెండు చేతనులే జీవుడు చేతనుడే ఈశ్వరుడు చేతనుడే కోటస్థ చైతన్యంలో భేదంలో ఏదవుతున్నారా ఆ కోటస్థ దాంతో మళ్ళీ కొని ఒక్కటే పెట్టుకోవాలి దాంట్లో జీవేశ్వరులను మేము పెడతాం ఎందుకంటే చేతనాన్ని అక్కడ పెట్టకపోతే ఇంకెక్కడ పెడతారు అంటారు అక్కడ మేం పెట్టుకుంటామంటే జీవేశ్వర భేదాలు ఏదో ఉంటున్నావు మరి ఈ జీవేశ్వర భేదాన్ని ఎవరు కల్పి ఎలా కల్పించబడ్డాయి ఎందుకంటే ఏవో పురాణాలు కర్మకాండలు పూజలు ఇవి అవి ఉన్నాయి కదా ఈ భేదాలు ఎలా కల్పించబడింది అని ఒక ప్రశ్న ఆ అజ్ఞానము ఆ మహామాయ కల్పించేసటి ఆ మహామాయ ఈ భేదాన్ని కల్పించేసటి అది ఎలాగండి అందరేమో మీ జీవితానుభవానికి అన్వయించే దృష్టాంతం ఇస్తున్న ఈ దృష్టాంతాన్ని నిద్ర జగత మహారాజ్ఞైన కూడా బాగా చెప్తారు ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు సపోజ్ మీరు విష్ణుభక్తులు ద్వైత భక్తులు ద్వైత భక్తులు అనుకోండి భక్తులు ద్వైతులేగా ఇంకే మేము ద్వైతవనంటారే కాదు వీళ్ళు వీళ్ళందరూ ద్వైతులే ఒకప్పుడు ద్వైతులు కూడా సిగ్గుపడాల్సినట్టుగా వీళ్ళు ద్వైతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ద్వైత భక్తుడు ఉన్నాడు వీడు వీని అడగండి ఎలా నువ్వు భక్తుడు అవను ఎవరి భక్తుడు విష్ణు భక్తుడు ఎక్కడున్నావు నేను తిరుపతిలో ఉన్నాను విష్ణు ఎక్కడున్నాడు వైరుకుంఠంలో అదే కదా బయట వస్తుంది తేడా నువ్వు ఇక్కడ ఉన్నావు విష్ణువు వైపులో ఉన్నాడు నువ్వు భూలోకంలో ఉన్నావు ఈ భూలోకము ఈ వైకుంఠము ఈ నువ్వు ఉన్నారా నిద్రలోనే ఎప్పుడు వచ్చారు ఇలాడ కొద్దిని నిద్రలే చెట్ వచ్చారు అంటే ఇవాళ పుట్టి తెలుగు వచ్చాక వచ్చారు ఆ తెలుగు ఒక స్థిరంగా ఉంది వచ్చారు ఎలా వచ్చారంటావు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మా తాతగారు తీసుకొచ్చారు మీ తాతగారు కాదు మీ తలకాయ నువ్వే తీసుకొచ్చాను కాదండి మా తాతగారు అలా చెప్పారు మీ తాతగారు చెప్పారు కరెక్టే కరెక్టే ఆ వాసన ఆయన పెట్టాడు కరెక్టే ఈ పొద్దున్న నీ తాతగారు ఉన్నారా పోయాడు పోయాడు మరి ఇంకేమన్నా తాతగారు నువ్వే తీసుకొచ్చావు అవునా నిద్రలో లేని నిద్రలో లేని జీవేశ్వర భేదాన్ని నిద్ర లేచిన నుంపు సృష్టించావు అంతే కదా అజీవుడు ఈశ్వరుడు చేతునుడే జీవుడనే చేతన చిన్న చేతన ఈశ్వరుడనే పెద్ద చేతన ఈ రెండు చేతనాలలో ఎక్కడి నుంచి వచ్చే నీ లోపల నీ స్వరూపమై ఉన్న ఆ కూటస్థ చేతన నుంచి వచ్చాయి నేను ఒక మాటలో జీవుడు లేదు ఈశ్వరుడు లేదు నిద్రలేస్తూనే జీవుడు రాదు హఠాత్తుగా ఉండి పడ్డం ఈశ్వరుడు రాను జీవుడు రాకుండా ఈశ్వరుడు రాను జీవుడు రావాలి ఈశ్వరుడు రావాలి ఏమొస్తుంది ముందు తెలుగు వస్తుంది తెలుగు వస్తుంది తెలుగు వస్తుంది వచ్చాక ఈశ్వరుడు వచ్చేస్తాడా కాదు కొన్ని జీవుడు కాదు తెలుగు వచ్చాక ఏమొస్తుందో తెలుసునా బుద్ధి అంతఃకరణం వస్తుంది ఓకే ఇప్పుడు ఇద్దరు నుంచి తెలుగు వచ్చింది అంతఃకరణ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈశ్వరు చేస్తడా రాడు ఇప్పుడు జీవుడు వస్తడా రాడు మరి ఏమొస్తుంది దేహం వస్తుంది దేహంతో పాటు జగత్తు దేహము జగత్తు కలిసి ఏం కొన్ని విడివిడిగా రావా రావు ఎందుకంటే సముద్రము విడివిడిగా వస్తాయా కలిసొస్తాయి కలిసొస్తా దేహము ఒక కెరటము ఆ జగత్తు సముద్రము కాబట్టి కలిసి వస్తాయి కాబట్టి తెలివి వచ్చింది అంతఃకరణం వచ్చింది దేహము జగత్తు వచ్చింది ఇంకా ఇష్టం రాలేదు అప్పుడు ఈ దేహము నేను అని వీళ్ళు అధ్యాస పెట్టుకున్నాడు అధ్యాస అంటే భ్రమ అప్పుడు జీవుడయ్యాడు జీవుడు వస్తూనే ఈ జగత్తును సృష్టించిన వాడు దేవుడు అని తెలుగు ఈశ్వరుడు వచ్చారు ఎంత తర్వాత వచ్చారు చూడండి వీళ్ళు ఈ ఆ తెలివిలో అంతఃకరణము అంతఃకరణము దాని ఎందు భ్రమ జీవేశ్వర భేదము దేహము జగత్తు భేదము దేహముతో తాదాత్ అక్కర భేదము అలా వచ్చాయి ఆ మాయ యొక్క ఆపరేషను అంతఃకరణములో ఆరంభమైనది అప్పుడు వచ్చాయి భేదాలు నువ్వు నిద్రలేస్తూ ప్రతిరోజు ఇంత కనకాల్యం చేస్తున్నావు జీవేశ్వరులను సృష్టిస్తున్నావు భేదాన్ని సృష్టిస్తున్నావు ఆ మహామాయే సృష్టిస్తూ ఈ భేదాన్ని జగ దీంట్లో ఆశ్చర్యపడాల్సిందేసిందండి అంటే ఆ హిరణ్య గర్భుడు జగత్తును సృష్టించాడంటే ఆ హిరణ్య నువ్వు ఎలా సృష్టించావో అలాగే సృష్టించాన్ని నీకున్న అజ్ఞానానికి అవిద్య అని పేరు ఆయనకున్న అజ్ఞానానికి మహామాయ అని పేరు ఎష్టి సమష్టి భేదాన్ని అన్వయించుకుని అలా చెప్పచ్చు ఒకే అర్థమైందండి నేనే ఆ హిరణ్య గర్ గుడిని మీరున్నారనుకోండి గాడ్ ప్లస్ యువర్ తిరణ్య గర్భ నిజానికి నువ్వు హిరణ్య గర్ గుడు కూడా కాదు దానికి అతీతమైన కూటస్థితి అర్థమైంది అస్మన్ నిద్రాపి స్వప్న సృజేత మహామాయా సృజేత్యాశ్చర్యం అయితే ఈ నేను జాగ్రత్త వ్యవస్థతో పెట్టి చేస్తాను ఆయన స్వప్నం అనుకున్నాడు వీడు నిద్రపోతున్నాడు కాలం వచ్చింది ఆ కళలో తిరపతి వెళ్ళిన ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థలో బస్సు ఎక్కి తిరపతి వెళ్తూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు లేదా దేవుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అది కూడా ఉద్యోగంలో సెలవులు ఇచ్చినప్పుడే గుర్తుకొస్తాడు ఆ గుర్తుకొచ్చినప్పుడు అక్కడ కొండ మీద చోటు ఉంటారు నిలబడ్డా సో వీడికి నిద్రపోతున్నాడు స్వప్నం వచ్చిందండి బస్ ఎక్కి తిరుపతి పడినట ఆ తిరుపతిలో దేవుడు దర్శనం చేసుకొచ్చాడు వీడు జీవుడు ఆ దేవుడు ఈశ్వరుడు ఇప్పుడు ఈ జీవా ఈశ్వర అనే వాళ్ళిద్దరిని ఎవరు సృష్టించారు నిదరే సృష్టించింది నిద్రే కళని సృష్టించి ఆ కళలో భాగంగా వీళ్ళిద్దరిని సృష్టించింది అంటే అర్థం నిద్రామస్థలం కోటస్థితి సృష్టించింది అనే అభిప్రాయం అలాగే ఇది ఇది ఎస్టి లెవెల్లో సమష్టి లెవెల్లో కూడా మహామాయా ఈ భేదాన్ని సృష్టించి అర్థం అస్మన్ీవేశౌ చేతనౌ స్వప్నౌే మృజతి ఆశ్చర్యం అత్ర అస్మన్ నిద్రా అతి మన యొక్క సుశుద్ధి కూడా స్వప్నావస్థయనున్నీవేశం జీవేశ్వరులను సృజేష్ సృష్టించు మనం నిద్రపోయినప్పుడు ఆ స్వప్నావస్థలో ఉంటారు జీవేశ్వరుడు జీవుడు ఈశ్వరుడు అనే భేదము స్వప్నావస్థలో అంతర్గతంగా ఉంటుంది అంటే ఆ భేదము కల్పితము అని తెలుసుకునే ఉండాలి మహామాయ ఆ మహామాయ అంటే గురించి మీకు చెప్పేది ఏం లేదు కానీ మహామాయ అని ఇంకేం అంటే మీకు నాకు అందరికీ అదే పట్టుకుని ఉన్నది కరోనా వైరస్ అయినా ఇంకా లిమిటెడ్ గా ఉంది ఏమో ఈ మహామాయ మాత్రం అందరినీ చుట్టబెట్టేసింది ఎవళ్ళు మిగలలేదు అని చెప్పి దాన్ని మహా అన్నారు మహామాయ ఈ జీవేశ్వరులను సృజతి సృష్టిస్తోంది ఇది అనేది అత్ర ఈ విషయము నన్ను అంటే నీకు ఆశ్చర్యం ఆశ్చర్యము ముఖ్యం ఏమున్నది అంటే ఏ విషయం అలా చెప్తారు నన్ను ఈ జీవేశ్వరం భేదాన్ని మాయే సృష్టికి చెత్త అది ఎలాగండి అది వీడు కళ్ళు ఇంత పెద్దలు చేసి ఆశ్చర్యపడిపోతున్నాడు చూడదు ఎన్నికల ఆశ్చర్యపడతావు నిన్న కలగన్నావు కదా నువ్వు చెప్పేవు కదా నా కల అవును కలగన్నాను ఆ కళలో ఏం చేయమైంది నేను దళపతి వెళ్ళి దేవుణ్ణి చూసొచ్చాను ఆ దేవుణ్ణి అది ఆ భక్తుణ్ణి ఎవరు సృష్టించాను ఆ నిద్ర సృష్టించింది నిద్ర సృష్టించగా దేవుణ్ణి ఈశ్వరుణ్ణి మహామాయ సృష్టించలేదా మరి అంటే అర్థం నిద్ర సృష్టించిన దీవేశ్వర భేదము ఎట్లు కల్పితము మహామాయ సృష్టించిన జీవేశ్వర పేదను కూడా అట్లే కల్పితం దీన్ని నేను సంగ్రహంగా చెప్తూ చూడండి నేను నిద్రలేస్తాను నేను జాగ్రత్త అవస్థలు చెప్తున్నా నేను నిద్రలేస్తాను లేచుకోలే దేహముతో మమేకమయ్యి నేను జీవుణ్ణి అని ఒక నిశ్చయానికి అప్పుడు ఎదుర్కొండా దెయ్యంలా కనపడుతుంది ఈ సంసారం ప్రపంచం దీన్ని సృష్టించిన వాడు ఆ దేవుడు ముందు జీవు కల్పించుకుంటాడు తర్వాత దేవుణ్ణి కల్పిస్తాడు వాళ్ళు చెప్పిన జీవం కల్పయటే పూర్వం మొట్టమొదటి వీడు జీవుడు అయిపోతాడు ఆ తర్వాత ఆ దేవుడు కాబట్టి మన అన్నగారు తప్పిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అని అడుగుతాడు ఆ ప్రశ్న అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి నేను పుట్టాను ఆ తల్లిదండ్రులకి కొడుకునై పుట్టాను అని కల్పించుకుని తన ఎందు జీవభావాన్ని కల్పించుకుని ఆ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అదే నువ్వు కుట్టలేదురా నువ్వు జీవుడు కాదు నీవు కోటస్థ చైతన్యానికి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఏమవుతాయంటే ఎవరింటే అయిపోతాయి అచేతనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉండవు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉండవు మరి ఏముంటుంది ఆ ప్రశ్న తప్పు అని తెలుసుకోవడమే ఉంటుంది దీనికి దృష్టాంతం చెప్పంటారా మొన్న ట్వంటీ ఫోర్ ఈ స్పిరిచువల్ ఛానల్స్ ఉన్నాయి కదండి ఛానల్లో ఒక ప్రముఖమైన ఛానల్లో ఒక వెంకటేశ్వర స్వామి పురోహితుని ప్రశ్న అడిగాడు వెంకటేశ్వర స్వామికి వెంట్రు కలుగుతాయా అంటే ఆయన ఎశ్న కప్ప ప్రశ్న అని చివాట్లు పెట్టారు సార్ పెట్టాలా స్వామి అంటే సగల నిగ్యామకమైనటువంటి పరమాత్మ తప్పన్న ఆయన అది స్థూర రూపం ఏదో ఉపాసన కోసం అలా పెట్టుకున్నాము ఆ పరమాత్మకి అది జడము కాదురా అది చైతన్యం ఈ వెలుగుతో ఈ వెలుగు వెంట్రబడి ఉంటాయా ఈ ఆకాశానికి వెంట్రబో ఉంటాయా మూసుకో అని చెప్పాలా ఆయన అలా చెప్పకుండా నేను జాగ్రత్తగా పరిశీలించాను ఇది చూస్తే అసలు ఇంకీ పైన ఈ వేదాంత పాఠం చెప్పడం మానేసి మనం ఎక్కడికైనా పోయి దేహం పడిపోయే వరకు రామారామా అని కుటుంబామని నాకు అనిపించింది ఇంకేం పాట చెప్తారు ఎవరికి చెప్తారు ఈ తాభియ్యమే భాంగు పడతాయా మొత్తం జగత్త అంతా కూడా అజ్ఞానమయం అయిపోయి ఉంది ఎవరు చెప్పాలి ఎవరు ఇంపార్టెంట్ చెప్పాలి నేను చెప్పాలి నాకే పెద్ద నిరుత్సాహం కలిగింది ఈ ఈ సంభాషణ అడిగినవాడు ఎంతో గంభీరంగా అడుగుతున్నాడు చెప్పేవాడు అంతకంటే గంభీరంగా చెప్తున్నాడు నేను ఏడు ముఖం పెట్టుకుని నేను అబ్జర్వ్ చేశాను ఆ పరమాత్మతత్వాన్ని ఏ స్థితికి పట్టుకొచ్చేశాడు అప్పుడు ఈ శ్లోకం మహామాయ ఆ మహామాయ ఎంత పనైనా చేస్తుంది దీంట్లో ఆశ్చర్యపడాల్సిందే లేదు అస్మ మన నిద్ర కూడా స్వప్న స్వప్నావస్థ నుండే చేతనవు చేతనులైన జీవేశవు జీవేశ్వరులను విజయత సృష్టించారు చేతవు ఈ జీవేశ్వరులను మహామాయ మహామాయ దృష్టి అనే అత్రి విషయం నుండు ఆశ్చర్యమాశ్చర్యము ఏమున్నది అన్వయం చెప్పండి అస్మనిద్రాన ఛేదనౌ సృజే మహామాయా ఎ అస్మన్మిద్రా స్వప్న సృజే మహామాయా సృజేత్యాశ్చర్యమర్ పూర్ణమిగం పూర్ణా పూర్ణమదీయమాయ్యే శాంగి